హరిశరణాగతి అందులకౌషధమిరవుగ నెరిగిన నెక్కుదు విషము చంచున నొడసేటి సర్పము వంటిది కంచములో తన కర్మము అంచే జనన మరణాదులే కోరలు పంచలనాడును పట్టగరాదు హరిశరణాగతి అందులకు ఔషధము ఇరవుగ నెరిగిన నెక్కదు విషము పలు సంసారము పడిగే దీనికిని పొలసి దేహమును పుట్టబడి నలినహూరాత్రపు నాలికలు కోరలు బలిమి నూరకే పట్టగరాదు హరి హరిశరణాగతి అందులకౌషధము ఇరవుగ నెరగిన నెక్కదు విషము మహిసుఖదులు మలకలు సహజపు పొరలే సంపదలు ఇహమున శ్రీవెంకటేశుడాడించి బహుగతి నేమిట పట్టగరాదు హరిశరణాగతి అందులకు ఔషధము ఇరవుగా నెరగిన నెక్కదు విషం